సరి ప్రార్థన చేసుకుందాం తర్వాత మీరు పాట పాడనన్న సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప సర్వశక్తిమంతుడా సర్వోనతుడా మహోనతుడా మహాగణ కృప సైతే సంపూర్ణ జీవం తండ్రి నీకు వందాలేసయ్యా నా దేవ నా ప్రభా గడిచిన కాలమంతా ప్రవ్వ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృప నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వర్యం నీకే కలువును కాక హాలలుయ్య నా దేవనా ప్రభావ ఇక మధ్య కానీ సమయంలో ప్రభావ మీకు సంధికొచ్చాం ప్రభా నా దేవనా ప్రభావ మాతో మాట్లాడని ప్రభావ మా జీవితాలు సరిజైన ప్రభావ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాలు మాకు అందరికీ అనుగ్రహించని ప్రభావం మీరు త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసే ప్రభా ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యంచి నడిపించండి నా దేవనా ప్రభావ నీకు అందాలిస్త మీ వాకించమను బలపరచని ప్రభావ యుగ సమాప్తి చివరి అంచుల్లో ఉంటున్నాం ప్రభా నేను మీ రాకలకు సంబంధించిన ప్రతి ప్రవచనం నెరవేడుతున్నాయి మా కాలంలో కాబట్టి ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ మరియు విశేషంగా ప్రభావ మీకు నీతి సత్యాన్ని ప్రభావ అనేకులను ప్రకటించాలా అనేకులను ప్రభావించి ఎంతో మీరు నడిపించాలో ప్రభావ అలాంటి సేవా జీతంలోకి మమ్మల్ని అందరూ నడిపించండి ఓ ప్రభాన తండ్రి నీకు అందాలేసయ్యా నా దేవ నా ఇంకా ఎంతోమంది ప్రభావ తండ్రి ఈ వాక్యాలు వింటున్నారో నా తండ్రి ఏసు ప్రభావతి ఒక్క కుటుంబాలు దీవించి ఆశ్రవదించి ప్రతి ఒక్క బిడ్డ మీ వాక్యంతో నడిపించి నీ నామానికి మేమే తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిష్టాం తండ్రి ఆ కనలేను ప్రభుకేల శ్రమశిల్వే మనలేను ప్రభు కఠినాత్మున కఠినత్మున కనలేను ప్రభుకేల శ్రమశిల్వే మనలేను ప్రభు కఠినాత్ము కఠినత్మునై పాపులానే లేటి ప్రభు నేలనో మల్లంబోటుల బిరి పాపులా నే లేటి ప్రభు నేనో వల్లంబు పోటుల పాపాలు రతాలలో ప్రభు బాదలు ప్రభుకేలు శ్రమశిల్వై మనలేను ప్రభు కఠిన కఠిన ప్రభుకేల మూలు ప్రభు ీము ప్రభుకేలనో మూడులు మోపిరి ప్రభు నేతిని ప్రభు ప్రభురగాయాలు నా పాపమా ప్రభు శాపమా కనలేమశిల్వపై మనలేను ప్రభు కఠిన తనజం పుషత్రృలామీంచన క్షమీ పమని తన్ డ్రి వేణిన తనజం పుషత్రృలామీంచన క్షమీ పమనితన్ డ్రిని వేణ బుద్ధి నిర్పించి భరించను కనలేను ప్రభు మన ప్రభు కఠిన కు కఠిన కుయ మోయ జాలని మోయించ హులు చిరి మోయ జీల్వోయించిని బహులు మంది చిరి నా పాపమంతయును ప్రభుకే శ్రమశి కఠినాత్మున కఠినాత్మున జీవ జలములా నెచ్చు ప్రభు కే చిరక త్రాగును చిరీ జీవ జలము నెచ్చు ప్రభు కే చిరక త్రాగను ఆహపదాహమూ తీర్చ బలియను సివందనలేను ప్రభుకేళ శ్రమశిల్వపై మనలేను ప్రభు కఠినా పునై కఠినా పునయం తన ఆత్మ తండ్రికి సమర్పించనో తనదంతా తండ్రితో సాధించను తన ఆత్మ తండ్రికి సమర్పించినో తనదంత తండ్రితో సాధించను తల వంచి తండ్రిలో తుది ప్రభు ప్రభుకే శ్రేమీ మధు ప్రభు కఠిన కఠిన లోకాలని లే ప్రభు నేను ఈ రం లోకాలే ప్రభు నే teno digura marnam guriye no na papa prathake na prab veekshino silvesinu jante nutrapake sremasilv kai vanale na prabachu ch kathinaa nahi kathinaa nahi hallelujah థ్యాంక్ యూ సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా జీవం గల తల్లి జీవాధిపతి మహాపరిషుధురా మహోన్నపురకు తన్ని నీకు వందాలేసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవులకు నిరుపెట్టుకున్న నీకు వందాలే సయ్యా ఇక మధ్యకాల సమయంలో ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందాలి ప్రభావ మీ వాక్యమే ధ్యానిస్తుందిగా ప్రవ్వ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి ప్రవ్వ వాక్యంలోని మా ఆత్మీయ నేతలు ఇప్పండి మా అంతరంగా ఓ ప్రభ మీకు స్వరం వినే చెవులు మాకు దయచేయండి మా చెవులను స్వస్థపచ్చండి మా చూపులు మా తలంపులు స్వస్థపచ్చని ప్రవ్వ నాయన ఇసయన తనే మీకు స్వరం వినాల వింటకు చెవులు గల వినులుగా కన్నారు ప్రభ నై తను వినే చెవులు మాకు అందరికి గ్రహించే హృదయం ఓ ప్రభ ఇసు ప్రభ చూసే కళ్ళు మాకు అనుగరించిన అయినా మా ఆత్మీ నేతలు మీకు నూతనమైన అభిషేకం అనుగరించండి నా దైవానికి వంద ఇసయ్యా మీ వాక్యమే ధ్యానించబోతుండగా మీరే మా తల్ని మాట్లాడే మహింపొందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిష్టం తంది ఆ మెయిన్ అలలుయ సామెతల గ్రంథము నాలుగో అధ్యాయంలో ఇరవై మూడవ వచనం నుంచి ఒక వాక్యం మనం చూసుకుందాం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై మూడో ఒక వాక్యము మనం ఇక్కడ చూస్తున్నాం మనం నీ హృదయంలో నుండి జీవధారలో బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము చూడండి సామె తిలగ్రంథంలో నుంచి మనం చూస్తున్న వాక్యం చూడండి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఇది ఎందుకు ఈ యొక్క ఈ యొక్క సాల్మాన్ రాజు ఈ యొక్క రాస్తున్న పత్రిక అన్నప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యము ఎంత ముఖ్యమైంది అనే విషయం అక్కడ చెప్తాయి ఎందుకంటే జీవధార అన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యానికి సాదృశ్యం కాబట్టి జీవదారులు ఎక్కడి నుంచి బయలుదేరాలంట మన హృదయంలోకి వెళ్ళి బయలుదేరాలంట ఆశ్చర్యకరం కదా హృదయంలోకి వెళ్ళి ఎట్లా బయలుదేరితే జీవదారులు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు ఎందుకంటే హృదయము చూస్తాం మనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం హృదయము అన్నిటికంటే చాలా భయంకరమైనదంట హృదయం హృదయము ఏం చేస్తా ఎంత భయంకరం అది మోసకరమైందంట అది ఘోరమైన వ్యాధి గలదని వాక్యం చెప్తుంది అలాంటి ఘోరమైన వ్యాధి గల ఎప్పుడైతే మనం ప్రభులు మనం ఆయన సమర్పించుకున్నప్పుడు ఎప్పుడైతే మనం పాపం నుంచి మనం ఒప్పుకొని ప్రభుకి ఎప్పుడైతే మనం మన జీవితాలు మనం సమర్పించుకుంటాము ఆ దశలో వచ్చినప్పుడు దేవుడే మన హృదయాన్ని శుద్ధీకరించి ఆయన మన హృదయంలో ఉంటాడు ఇది అసలైన వాక్యం కాబట్టి హృదయంలోకి వెళ్ళే జీవజాల ధారలు అన్నప్పుడు అది ఖచ్చితంగా ఆ జీవధార ఉన్నప్పుడు దేవుడికి సాదుష్యం జీవం ధారలు అంటే దేవుని ఆత్మ దేవుని నడిపింపు దేవుని వాక్యము ఆ జీవజాలం నీళ్ళుంచి రావాలంటే ఖచ్చితంగా మన హృదయంలో మన ప్రభు ఉండాల లేకుంటే ఆ ధారలు నీళ్ళుంచి బయటకు రావు చూడండి లేకుంటే వేరే వస్తాయి ధరలు అంటే అవి మనం చూస్తాం అది ఎక్కడో వాక్యం చూస్తాం మనం అంటే ఈ వాక్యం ఎందుకు జ్ఞాపకం చేస్తుండడు మన ప్రభు అన్నప్పుడు ఎందుకు మీ హృదయాన్ని లో నుంచి జాగ్రత్తగా కాపాడుకో అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు అంటే చాలా ఫెసిలిటీ ఇస్తుంది హృదయానికి ఎందుకంటే మన హృదయం నిండి ఉండటం వల్లే మనం మనకు మనం మాట్లాడుతూ ఉంటాం ఫస్ట్ నీ హృదయంలో పుడుతుంది తలంపు అక్కడి నుంచి నీ మె మైండ్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి నీ నోట్లోకి వెళ్ళి నీ తర్వాత ఏదో జరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకే అందుకే ప్రభు ఏం చెప్తుందంటే నీ హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యంగా జాగ భద్రంగా కాపాడుకోమన్నాడు చూడండి ఎట్లా కాపాడుకుంటాం మనం చూడండి ఆ జీవధారలో నీలో నుంచి ఎందుకు బయలుదేరాలా ఎందుకు బయలుదేరాలా అంటే దేవుడు ఒక స్పెషల్ విధానం అక్కడ చూపిస్తుందంటే ఎప్పుడైతే మనం రక్షణ పొందుకొని మనం ప్రభులో ఉంటామో ఆయన హృదయం మన హృదయంలో ఆయన ఉంటాడు ప్రభు అప్పుడు నీలోకి వెళ్ళి దేవుని వాక్యము బయలుపరచబడతా ఉంటుంది ఇది పరిశుధాత్మక సాదృష్యం ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే మనం ఒక మతస్సు వార్తలు మన ప్రభు చెప్పిస్తాడు చూస్తే నా ఎందు విశ్వాసం వాడు ఎవడు వాడు కడుపుల నుంచి జీవ నదులు పొర్లి పారు బిగ్గరగా చెప్తా అంటే అది చూస్తే మనం అది పరిశుధాత్మకు సంబంధించింది అన్నప్పుడు అంటే దేవుని ఆత్మ నీలో పొర్లి పారాలా విషయం ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది నువ్వు సత్యను ప్రకటిస్తావు సత్యము మనుషుల్ని స్వతంత్రం చేస్తుంది కాబట్టి సత్యం నీ నుంచి పారాలా కాబట్టి సత్యం ప్రకటించే నీ నీ హృదయం ఎట్లా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా ఎందుకంటే ఇది మోసకరమైంది ఇది మనసు పది విధాలుగా పోతూ ఉంటుంది ఎదుటి వాళ్ళు మనకు కోపం వస్తూ ఉంటుంది ద్వేషం వస్తూ ఉంటుంది కానీ రావద్దు అందుకే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏసు ప్రభు నీ హృదయంలో ఉంటే నీకు ఎలాంటి ఆపద రాదు ఎలాంటి తలంపులు నీకు రావు ఏసు ప్రభు నీ హృదయంలో ఉండాలంటే దేవుని వాక్యం ఏసు ప్రభు వాక్యం దేవుడే వాక్యం కనుక ఆయన వాక్యం మన హృదయంలో ఉంటే అప్పుడు మనకు ఏసు ప్రభు మన హృదయంలో ఉండి అప్పుడు నువ్వేం చేస్తావు నీ హృదయం నీలో నుంచి నీ హృదయంలో అది నింపుకోవాలా దేవుని జీవజలాన్ని ఆయన వాక్యాన్ని నింపుకొని అప్పుడు నీలో నుంచి అది అది అది ఎక్కడ రావాలా నీలో నుంచి బయటకు రావాలా అంటే నువ్వు దాన్ని ప్రకటించాలా అంత ప్రకటించే గొప్ప సేవుకులుగా దేవుడు అంత ప్రాధాన్యత మనకు ప్రభు ఎందుకు అంటే ఆ రీతిగా ప్రతి బిడల్ని దేవు నమ్ముకున్న పత్తి ఒక్కరిని ఆ రీతిగా ఆయన చూడాలనుకుంటున్నాడు ప్రభు కాబట్టి మనం ఆ రీతిగా జీవించగలుగుతున్నామా అందుకే యాకో ప్రశ్న పత్రికలు మనం చూస్తాం మీలో అనేకులు బోధకులుగా కాకుండాడు అంటాడు చాలా భయంకరమైన శిక్ష ఉంటుంది మీకు అంటాడు కాబట్టి అందుకే ఎందుకు చెప్పిన వాక్యం అన్నప్పుడు ఈ వాక్యం దానికి సంబంధించింది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా జీవించాలా మన హృదయాన్ని ఎట్లా కాపాడుకోవాలా ఎందుకంటే మన హృదయాన్ని మనం కాపాడుకుంటే మన వల్ల కాదది కేవలం ఏసు ప్రభు సాధ్యం ఏసు ప్రభు నీ హృదయంలో నేను ఆహ్వానిస్తే ఆయన వాక్యం నీ హృదయంలో చోటు ఉంటే అప్పుడు నీ హృదయం కాపాడబడుతుంది అప్పుడు నీలకుల జీవజల నదులు పొర్లిపాడతా ఉంటాయి చూడండి అందుకే మనం ఏ గ్రంథంలో కూడా చూస్తాం వాక్యం కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం నువ్వు చూడండి ఎందుకంటే మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ప్రతి క్షణం మనం పరిశుద్ధంగా జీవించాలా దేవుని వాక్యం పట్ల మనం ఆసక్తి చూపించాలా యథార్థంగా మనం నడుచుకోవాలా ఎందుకంటే భయంకరమైన శ్రమల కాలంలో మనం ఉంటున్నాము కాబట్టి ఈ హృదయము అనేది ఎక్కడెక్కడో పరిగెత్తా ఉంటది కదా మనసు హృదయంలో అన్ని పొడుతా ఉంటాయి కాబట్టి దాన్ని నీ కంట్రోల్ తీసుకోవాలా మనం చూసిన కొన్ని వారాల నుంచి కదా నీ ఆత్మ నీ జీవం నీ శరీరం మూడు ఏకమైనప్పుడే ఆయన మూడు ఏకమై దేవుని ఆరాధించాలన్నప్పుడు దేవుని ఆత్మ అది లీడింగ్ లీడర్షిప్ తీసుకోవాలంటే పరిశుధాత్మ నడిపింపు నీకు అవసరం ఈ మూడు ఏకీభవిస్తేనే నీ ప్రార్థనకు జవాబు వస్తుందని మనం చూసిన వాక్యం ఎందుకంటే మనం మనం మనం ప్రార్థన చేస్తాం మన ప్రభు చెప్తాడు ఎక్కడైతే దిరుముగ్గురు గుడి నా నాములు ఉంటారో వారి మధ్య ఉంటున్నారు కాబట్టి ఆత్మీయంగా మూడనే ప్రధాన మనం చూస్తున్న బైబిల్ ఎన్నో విషయాలు మనం చూపిస్తున్నాడు ప్రభు కాబట్టి ఈ మూడు ఏకం కావాలా నీ ఆత్మ నీ జీవము నీ శరీరము మూడు ఏకమైనప్పుడే అవి మూడు కలిసిపోతేనే దేవునికి కంట్రోల్లో ఉంటాయి అది పరిశుధాత్మ కంట్రోల్లోకి రావాలంటే నీ ఆత్మ దేవుని ఆత్మకు కలుసుకున్నప్పుడే అప్పుడు సంపూర్ణంగా మార్పు చెందుతుంటావు నీకు స్వాతంత్రం వస్తుంది అప్పటి వరకు నువ్వు అన్నట్టు సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది అన్నాడు కాబట్టి ఆ స్వతంత్రం చేసిన మనల్ని దేవుడు ఈ స్వాతంత్రము అనేకులు పొందుకోవాలి కదా ఒక వ్యక్తి ద్వారా ఏసు ప్రభు ఒక అవిధేయత ద్వారా ఒక అవిధేయత ద్వారా అనేకులు ఎట్లా పాపులుగా అయిపోయిందో ఒక విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా తీ తీ తీర్చబడతారు కాబట్టి ఒక నీతిమంతుడే అవిధేయుడు మరి మిగతా ఎంతో మంది అవవాదం పాపం చేసినప్పుడు ఎంతో మంది పడిపోయినారు కాబట్టి ఆ అవిదేత నుంచి విడుదల కల్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ దాని నుంచి విముక్తి కలిగించింది కానీ ఈ రోజు కూడా ఆ విముక్తి నుంచి వాళ్ళు విడుదల పొందినా కానీ వాళ్ళు ఇంకా దేవునికి విరుద్ధంగానే తిరుగుబడతానని చేస్తున్నారు వాళ్ళ సొంత తలంపులతో సొంత జ్ఞానంతో వాళ్ళు పరిగెత్తు ఉన్నారు ఆ రీతిగానే ప్రభువుకు చోటు రావాల్సిన మహిమను దొంగలిస్తున్నారు ఆ రీతిగా ఆయన ప్రతిది మానవ విధులను బట్టి నేర్చుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఏది సత్యం ఏది అబద్ధం తెలుసుకుని స్థితులు ఉన్నారు ఎందుకు అన్నప్పుడు యేసు ప్రభు మన హృదయంలో లేకపోతే మనకి ఏది సత్యం అబద్ధం తెలియదు ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడే మనకి అర్థం చేసుకోగలం మనం ప్రకృతి సమంగా మనకు అర్థమవుతుంది అది పాపం అది కానీ నీ ఆత్మ ఆత్మ సంగతుల ఆత్మ వల్లే వివేచించదవుతున్న వాక్యం చెప్తుంది కాబట్టి కాబట్టి ఏం చేయాలా ఆత్మస్వరూపులుగా మనం తయారు కావాలన్నప్పుడు దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడే మన హృదయం మనం కాపాడుకోగలం ఆయనే స్వస్థపచ్చే దేవుడు ఆయన నీ హృదయంలో ఉంటే నీకు నీకు సమాధానం అనేది ఉంటుంది అని వాక్యం చెప్తుంది చూడండి ఇక్కడ మనం చూస్తే చూడండి మన హృదయంలో ఎందుకు మన హృదయం నుంచి జీవ దారాలు బయలుదేరుతున్నాయి కాబట్టి ఈ జీవధారలు బయలుదేరి ఎక్కడికి పోవాలా ఎక్కడ పోవాలి ప్రకృతి గందో మనం చూస్తాం వాక్యం అది అది ఎడారుల్లో కూడా పార్తు ప్రవహిస్తా ఉంటుందంట అక్కడ ఉన్న చెట్లు ఎక్కడైతే చెట్లు ఉంటాయో ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటి ఆ నది ఎక్కడికైతే పారుతూ ఉంటుందో ఆ ప్రదేశం అంతా పచ్చని పొలంలాగా అనేక చెట్లు ఫలు నెల నెలకు కాయలు కాస్తూ ఫలిస్తూ ఫలభరిత మన జీవితం జీవిస్తూ ఈ నది పారిన చోటల్లా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఆ చెట్లు మనుషులకు సాదృశ్యంగా కనిపిస్తున్నాయి ఆ జీవనైతే నీలో నుంచి బయలుదేర అంటే నీలోని దేవుని సత్యమో దేవుని వాక్యం బయలుదేరినప్పుడు అనేకులకు అది వాళ్ళు వాళ్ళ జీవం పొందుకుంటూ ఉంటారు ఆ జీవాన్ని తీసుకుంటూ ఉంటారు జీవ జీవ జీవధారలు దేవుని వాక్యమే కదా ఆయన జీవం ఆయన జీవము అది మనుషులకు వెలుగైంది కదా కాబట్టి అది రావాలా మన హృదయంలోకి బయటికి రావాలంటే మనలో ఆ సత్యము బయటికి రావాలా మన హృదయంలో పెట్టుకోవద్దు అనే విషయం చెప్తూ కాబట్టి ముఖ్యంగా మన ఇంటికంటే ఈ హృదయాన్ని నువ్వు భద్రపరుచుకోవాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలా ఎందుకంటే ఈ హృదయమే చాలా మనుషుల్ని ఎంతో భయంకరంగా పాపంలో పడేస్తుంది ఇది మనం కంట్రోల్ తీసుకోవాలా ఎందుకంటే ఇది చాలా మోసకరమైన వ్యాధి గలది ఎందుకంటే దీని నుంచే ఎంతో మంది పైకి మనం చూస్తాం మంచిగానే కనిపిస్తూ కానీ వాళ్ళ హృదయంలో అంతా జరుగుతూ ఉంటుంది యుద్ధం అంతా హృదయంలో జరుగుతూ ఉంటుంది కానీ వాటి పైకి మంచిగానే మాట్లాడుతుంది సమాధానంగా మంచిగా మాట్లాడతాడు కానీ వాళ్ళ హృదయము అంత భయంకరంగా ఉంటుంది విషయం చెప్తాను అందుకే హృదయము చాలా కాపాడుకోవాలా మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే ఆయన రక్తం పెట్టి మనకు కొనబడిన వాళ్ళం ఆయన సింహాసనం అది మన హృదయము దేవుని సింహాసనం మన హృదయంలోకి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటాడు మనతోని అతి పరిశుద్ధ స్థలం మన హృదయం కాబట్టి ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు వాళ్ళు పాడు చేస్తారు ఎందుకంటే ఆయన హృదయంలోకి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి అందుకే ప్రతి ఆత్మ సంబంధించే వాళ్ళు కాబట్టి ఇది ఎంతో బలియటం మీద బలిపోసినట్టు అర్పించారు దేవునికి ఆ రీతి మనం ప్రతి క్షణం మన హృదయంలో ఆయన ఆత్మీయ మీద సంబంధించిన బలు అంటే ప్రార్థన విజ్ఞాపనలు అనేక కొరకు చేయాలంటే కాబట్టి జీవధారలో బయలుదేరాలంటే అది ఇంకా ఎంతో పరిశుద్ధంగా ఉండాల కాబట్టి చూడండి ఆ జీవధారలో బయలుదేరాలా కాబట్టి ఈ లోకంలో మనం చూస్తే అంత అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధలు చెప్తూ ఉన్నారు మనుషులు కాబట్టి ఆ అది ఆశ్రయించిన వాళ్ళకి ఏం జరుగుతున్నప్పుడు దాన్ని అభ్యాసం చేసుకొని తుదుకు వాళ్ళు సమలపాలవుతూ ఉంటారు కాబట్టి అందుకే మతైస లుకాస్ వార్త ఆరో అధ్యాయం నలభై ఐదు వచ్చినప్పుడు ఒక వాక్యం ఉంది చూడండి సజ్జనుడు తన హృదయంలో నుండి మంచి తన హృదయం అను మంచి ధననిధిలో నుండి సద్విషయంలోను బయటికి తెచ్చును చూడండి అన్న హృదయంలో నుంచి హృదయం అనే మంచి ధననిధి అంట ధననిధి అన్నప్పుడు నిధి అన్నప్పుడు ఒక మర్మం అంటే ఒక ధనానికి సంబంధించింది కాబట్టి ఒక విధంగా అంటే దేవుని సత్యం దేవుని యొక్క మర్మమే నిధి అంటే డబ్బు ధనమే కాబట్టి ఆత్మీయమైన ధనం అన్నప్పుడు దేవుని సత్యం అది బయట తీసుకుని వస్తారంట సజ్జనుడు మంచివాడు తన హృదయమును మంచి ధననిధిలో అంటే నీ హృదయం మంచిగా ఉండాలా ధననిధిలో నుంచి అంటే మంచి విషయాలు బయట తీసుకుని కాబట్టి మన దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపేరుస్తూ ఉంటాడు మన హృదయంలో ఉంటే దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు విషయాలు మనుషులకు మనం ప్రకటిస్తున్నప్పుడు దేవుని ఆత్మా నీలో నుండి నడిపిస్తున్నప్పుడు అనేకులు ఆ జీవాన్ని పొందుకుంటూ ఉంటా అంట చూడండి మంచి విషయాలు బయట తీసుకొని రావాలంట అంటే పరలోక రాజ్యం సంబంధించిన విషయాలు అది ఒక ధన కదా దాచబడిన ధనం అది పరలోక రాజ్యం కాబట్టి దాని నుంచి దాని నుంచి నువ్వు బయట తీసుకురావాలంటే నువ్వు ఎట్లా నీ హృదయం ఎట్లా ఎంత పరిశుద్ధంగా ఉండాలా మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలా అనే విషయం ప్రభు మన జ్ఞాపకం చేస్తుంది చూడండి అయితే దుర్జనుడు అన్నట్టు చెడ్డ ధని నిధుల నుండి దుర్విషయంలో నుండి బయట అంటే మంచి విషయాలు తేడంట అంటే అబద్ధాన్ని ప్రవచిస్తూ ఉంటాడు వాడు అబద్ధం చెప్తూ ఉంటాడు మనుషులు మోసగిస్తూ ఉంటాడు వాడు బోధతో ఆకర్షింపబడి మనుషుల్ని వాడు గాలమేస్తే లాగుతుంటాడు మనం చూస్తాం హాబకు గ్రంథంలో వాడు గాలమేసి మనుషుల్ని అపవిత్తులకి పాపం లేక వాడు గాలమేసి చూడండి కాబట్టి మనం వల వేసుకొని మన మనుషుల్ని ఆయన చెందగా తీసుకొస్తాను వాడేమో గాలమేసుకొని వాడి చెంత నడిపించుకున్నాడు చూడు ఎంత భయంకరం చూడండి గాలమేస్తే చేపకి ఎంత భయంకరంగా ఉంటుంది తగులు ఉంటుంది అది వాడు లాగి గుచ్చి వాడు లాక్కొని వెళ్ళిపోతాడంటే ఎంత భయంకరంగా దుష్టుడు మన పనిచేస్తుంది కాబట్టి అందుకే మనము మన హృదయంలో నుంచి మన హృదయను మంచి ధననిధిలో నుంచి కాబట్టి ధననిధి అంటే వాక్యం ఎక్కడుంది సామెత గంధంలో రాసి ఉంటుంది నీతిమంతుల ఇల్లు గొప్ప ధననీధి అంట సామెతలు గంధాల వాక్యం ఎక్కడ నాకు యాప్యం వాక్యం కాబట్టి నీతి ఇల్లు అన్నప్పుడు ఎవరి ఎక్కడుంది నీతి మంత్రులు అన్నప్పుడు ఏసు ప్రవకిస్తాదృశ్యం ఆయన ఇల్లు అన్నప్పుడు ఆయన ఇంట్లో ఉంది ధననిధి కాబట్టి పర్లోకి ధననిధి అంటే డబ్బు సంబంధించింది కాదు ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా మర్మాల దేవుని యొక్క సీక్రెట్స్ దేవుని యొక్క విధానాలు అన్ని అక్కడ ఉన్నాయి దాచబడిన ధనం కూడా ఉంది అక్కడ అంటే ఇవన్నీ ఆత్మీయమైన విధానాలు ఈ ఈ సంబంధించిన ధనం అన్నప్పుడు ఆత్మీయమైన ధనం ఈ లోకంలో మీరు ధనం సంపాదించుకోకూడదు అన్నాడు అంటే సంపాదించుకోకుండా ఉంటారు మనుషులు కాబట్టి అది దేని సంబంధించి చెప్తున్నాడు అక్కడ పరలోకంలో మీకు దానం సమకూర్చుకోమన్నాడు అంటే పరలోక దానం ఏంది ఇల్లు ఒక దానం ఏంటి అంటే అది అంత ఈజీగా అర్థం కాదన్నట్టు అది ఆత్మీయమైన విధానం కాబట్టి దుర్జనుడు చెడ్డ దనిధిలో నుండి దుర్విషయంలో అంటే దుర్విషయం అంటే దుష్కార్యం అంటే మంచి విషయాలు బయటకు తెస్తారు తేకుండా వాడు ఏం చేస్తారంటే దుర్విషయంలో అంటే మేలు కాని తీసుకొస్తారంట వాళ్ళ హృదయము నిండి ఉంటుంది దాన్ని బట్టి వాడు ఒక నోరు మాట్లాడను కాబట్టి వాళ్ళ హృదయము ఆ రీతిగా ఆ దుర్విషయంతో నిండుకుంది కాబట్టి వాడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి మన హృదయం దేనితో నిండాలా జీవజలధారలతో నిండాలా అంటే దేవుని వాక్యంలో మన హృదయం నిండాలా అనే విషయము మనం చూడ విషయం మనం అర్థం చేసుకోవాలా అందుకే మనం చూస్తాం మత్తైస్సు వార్తలో నుంచి ఒక వాక్యం మనం చూస్తాం మత్స్సు వార్త మత్తైసు వార్త పద్నా పదమూడు మతయుస్ వార్త పదమూడో అధ్యాయము పదమూడవ అధ్యాయంలో ఉంది వాక్యం నలభై నాలుగో వచ్చినంలో పర్లోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలినది అంటే అది దాచబడిన ధనమను పోలినది పర్లోక రాజ్యం కాబట్టి ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన ఆ పొలమును కొను ఇది చాలా మిస్ట్రీ అన్నట్టు ఇది చాలా లోతైన వాక్యం కాబట్టి చూడండి మన హృదయము ఎట్లా ఉండాలా అనే విషయం ఇక్కడ చెప్తుండే పర్లోక రాజ్యము ఒక దాచబడిన పొలములో దాచబడిన ధనం పొలం అన్నప్పుడు సంఘం స్వాదశ్యం కాబట్టి దాచబడిన ధనం అది దేవుని సత్యం దేవుడు సత్యము అది అది కనిపించాలంటే అది అంత ఈజీగా కనిపించదన్నట్టు అది వెతుక్కోవాలా దాన్ని కనుగొనాలంట దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినంత ఆ పొలాన్ని కొనుకుంటాడంట కాబట్టి మన ఆసక్తి కూడా అట్లనే ఉండాలా కాబట్టి మన వెల ఇచ్చి ఏసు ప్రభు వెల ఇచ్చి మనల్ని కొనుక్కోలేదు క్రయధనము తన ప్రాణాన్ని పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఆయన సమయం పెట్టిండి ఎంతోగాన పెట్టింది మన ప్రభు ఈ లోకంలో కాబట్టి మనం కూడా ఆత్మీయ జీతంలో మనం ఎదగాలంటే ఆ ధనాన్ని మనం కనుగొనాలా అది దాచబడిన మర్మ దనంలాగా ఉంది దాచబడింది అది అది అందరికీ మనుషులకు తెలియని రీతిలో దేవుడు వాళ్ళు నడిపిస్తుంది కానీ అది ఎప్పుడైతే అది తెలుస్తుందో హఠాత్తుగా అది వాడు కంటబడుతుందో అప్పుడు ఎంత ఎంత సంతోషిస్తారు అది చూడండి కాబట్టి మనం అంతే అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఇది ఏ ప్రభుకు సాధిస్తుంది మన ప్రభు కూడా సాధిస్తాం కాబట్టి మనం ఆ రీతిగా మన హృదయంలోకి జీవజల నా ధారలు కనుక మనం మన హృదయాన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా అనే విషయము ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకన్నప్పుడు చూడండి ఆ రీతిగా లేనప్పుడు ఏం జరుగుతుంది చూడండి దేవుని దేవుని నుంచి మనం తొలగిపోతుంటాం మన హృదయం ఎప్పుడైతే మనం మనం ప్రభు మన హృదయంలో ఉండడో మనము ప్రభుల నుంచి మనం తొలగిపోతుంట సలోమన్ కూడా అంతే కదా దేవుడు రెండు సార్లు ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయన హృదయము దేవుని వద్ద నుంచి తొలిగిపోయినని చూస్తాం వాక్యం రోజు మొదటి రాజుల గంధం పదకొండు ధ్యేలు చూడండి కాబట్టి ఆ చూడండి హెబ్రిగాసిన పత్రిక పాయింట్ అవుధ్యే పదిహేను వచ్చినంలో ఎవడైనాను మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవర పడటం వలన అనేకులు అపవిత్ర పోయిదురేమో మనం జాగ్రత్తగా మనం ఉండాలంట చూడండి ఎంత ఎంత భయంకరంగా ఉంది అంటే దేవు మన ప్రభు మన హృదయంలో లేకుంటే దేవుని కృప నుంచి మనం తొలగిపోయేవారు దేవుని కృప నుంచి మనం తొలగిపోయినప్పుడు ఏం జరుగుతున్నప్పుడు చేదైనా ఒక వేరు చేదైన ఒక వేరు మనలో మొలుస్తుందంట చూడండి మీలో ఎవరైనా దేవుని కృప నుండి తొలగిపోకుండా చూడండి దేవుని కృప నుండి దేవుని కృపను పొందకుండా మీలో ఎవరైనా నువ్వు దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమో అనియో అంటే ఇవన్నీ తప్పిపోతారు అని విషయం చెప్తాడు ఇక్కడ ఎందుకంటే నీ హృదయంలో ఏసు ప్రభు లేకుంటే నువ్వు తప్పిపోతావు హృదయంలో ప్రభు లేకుంటే వేరొకడు వచ్చి నీ హృదయంలో ఉంటాడు అందుకే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకే ఏసు ప్రభు మాట చెప్తాడు మతేశ వార్తలు ఒక పవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది ఇటు వాటు తిరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ఎన్నో తిరుగుతూ ఉంటుంది కానీ తిరిగినాక రోజు నేను విడిచిపెట్టిన ఒక స్థలం ఉంది కదా అక్కడ మేము పోతాం ఆ ఇల్లు ఎట్లా ఉందో అని చెప్పి ఆ ఇల్లు దగ్గర పోతా చెప్పి చూస్తే ఆ ఇల్లు మంచిగా ఊడ్చుండ చూసినప్పుడు అది ఏమైందంట అది కాకుండా దాంతో పాటు ఏడు ఏడు చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చి అట్లా అవి ప్రవేశిస్తే ఆ మంచి స్థితి మొదటి స్థితి కంటే కడపడే స్థితి ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి కాబట్టి అపవిత్ర ఆత్మ అంటే దుష్ట ఆత్మలో మన నుంచి వెళ్ళిపోయింది ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు అవి మన మనల్ని ఆక్రమించుకున్నాయి వాడు మన హృదయంలో ఉన్నాడు వాడు మన మనల్ని ఎంత పాపలు నడిపించిండు ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్ముకున్నామో అప్పుడు దేవుని ఆత్మ దేవుని యొక్క మన హృదయంలో ఉన్నప్పుడు అవి వెళ్ళిపోయినాయి కాబట్టి మనం ఎప్పుడైతే మనం దేవుడి నుంచి తొలగిపోతామో మన హృదయం కాపాడుకోపోతే అవి మళ్ళీ తిరిగి వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అది వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు ఎందుకంటే అవి వచ్చి నేను మోసగిస్తూ ఉంటాయి నీ ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి అందుకే మన హృదయాన్ని జాగర్తగా కాపాడుకోవాలి ఎందుకంటే నీలో నుంచి దీవధ రావాలా జీవధారలు బయలుదేరాలా అవి అనేకుల్ని అనేకు ఆ మెట్టగల భూమి మీద ఆ అరణ్యంలో ఆ నీళ్లు లేని మెట్ల మీద ఆ నీళ్లు లేని ప్రాంతంలో అవి తడపాలా ఆ పొలాన్ని తడపాలా చూడండి మెట్ట భూముల మీద నీళ్లు పడితే ఎట్లుంటుంది ఒక్కసారిగా ఆ నీళ్లు ఆ చెట్లని చెగురిస్తూ ఉంటాయి కాబట్టి ఈ లోకం అంతా అరణ్యమని అరణ్యంలాగా తయారైపోయింది జీవితాలు కాబట్టి అరణ్యంలాగా తయారినప్పుడు ఆ నీళ్లు లేవాల దాహం తీర్చాలంటే ఆ జీవధార బయలుదేరాల్సిందే కాబట్టి ఆ జీవధార దేవుడు నీళ్ళ నుంచి బయలుదేర నీ ద్వారా బయలుదేరాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి మనం ఆయనకి ఆసక్తి మనకు చూపించాలా మన హృదయాన్ని కాపాడుకున్నప్పుడే మన నుంచి అవి బయలుదేరుతాయి కాబట్టి చూడండి అంత భయంకరంగా ఎందుకు చూస్తున్నాడు చూడండి ఎందుకంటే మీలో ఎవడైనా నువ్వు దేవుని కృపను పొందకుండా తప్పిపోవనే అనియో చేదైనా వేరు ఏదైనా మలిచి కలవరపడటం వలన అనేకులు అపవిత్తులైపోతు అనియో చూడండి ఒక పూటి కూటి కొరకు చూడండి తన జేషత్వం అమ్ముకున్న వేశావు చూడండి ఎందుకంటే మనం మన విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల ఒక కుటుంబము మేము ఉండే ప్రాంతంలో ఒక కుటుంబము వాళ్ళు వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు కాబట్టి వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు రక్షణ తీసుకున్నారు అంతా బానే ఉంది చర్చికి బానే బాగానే ఉంది కానీ వాళ్ళు ఒక ప్రాంతంలో వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడంతా కాస్ట్ ఫీలింగ్ ఉంటుంది ఇలాంటి వాళ్ళని రానీరు అన్నట్టు ప్రార్థనకి పోయేటో రానీరు చిన్న చూపు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు హై లెవెల్ అన్నట్టు కానీ వీళ్ళు ఏం చేశారంటే మా బతుకు తెరిగిపోతుంది చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మేము ఏరే వాళ్ళం అని చెప్పంటే వాళ్ళు తగిన వాళ్ళు వాళ్ళకి లెవెల్కి తగిన వాళ్ళు పేరు చెప్పిండ్రు చెప్తే అప్పుడు వాళ్ళని పనులు తీసుకొని ఆ పని చేసుకొని మళ్ళీ వాళ్ళ కాలం గడుపుకుంటూ ఉన్నారు అంటే అంటే నీ బతుకుతేరి కోసం దేవుడు నువ్వు అమ్మేసుకుంటావా ఆయన కృప నుంచి తొలగిపోతావా చూడండి మనుషులు హృదయం ఎట్లా ఎట్లా తొలగిపోతాయి మనుషు హృదయం అన్నప్పుడు చూడండి అదే మన ప్రభు అదే నువ్వు ప్రభు నువ్వు నమ్ముకును నువ్వు విశ్వాసం మీ దేవుడు ఆ పని కాకపోతే దేవుడు ఇంకొకటి ఇస్తాడు చూడండి లేకుంటే పస్తులు ఉంటాం కానీ మనం మనం చూస్తాం బ్రతుకుట క్రీస్తే చావైన మేలు అని చెప్తారు కానీ ఆకలి టైంకి మన మన జీవితాలే మారిపోతూ ఉంటాయి ఆకలిన పానం కంటే ఎక్కువ అంటారు చూడండి మనుషులు ఒక బలహీతలు అట్లా ఆ రీతిలో ఉంటాయి కాబట్టి మనం ఆ రీతికి ఉండొద్దని ప్రభు హెచ్చరిస్తాడు ఎందుకంటే చివరి కాలం అదే రీతికి ఉంటారు అనేకులు ప్రేమ చల్లారిపోతుంది అని ఎందుకు చెప్పాడు ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడే కదా వాడు నేను కొట్టనే అనుకో నువ్వు వాడు అలానే అని నిన్న మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తానేం కాదని చెప్పేసి వదిలేస్తావు లైట్ గా అప్పుడు నేను వాడి నుంచి కానీ రక్షణ అంటే నువ్వు నువ్వు నువ్వు అంతవరకు నమ్మకున్న నువ్వేం చేస్తావంటే ఆయనని విడిచిపెట్టేస్తావు అంటే ఆయన కృప నుంచి తప్ప తప్పిపోవటం అంటే అదే కదా ఆ ఆయన కృప నుంచి తొలగిపోవటం అంటే అదే అంతవరకు దేవుడు నిన్ను కృప చూపించిండు కానీ వాడు నీ మీద వచ్చేవరికి నువ్వేం చేస్తావంటే ఆ కృప నుంచి నేను తొలిగిపోతున్నావు నీలో చేదని వేరు నిలుస్తుంది దుష్టుడు నేను కనిపెట్టుకున్నాడు వాడు ఎప్పుడు నాకు అవకాశం ఇస్తున్న వాడిని మీద దూరదం అందుకే మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా ప్రభు ఆ హృదయాన్ని స్వస్థపరిచి ప్రభావాన్ని మనం ప్రార్థన చేయాలా పొద్దున్నేస్తే మనం ప్రార్థన చేయాలా చూడండి మంచి విషయాలు మన హృదయంలోకి వెళ్ళి బయటకు తీసుకొని రావాలా పరలోకాలకు సంబంధించిన ధనాన్ని మనం తీసుకొని రావాలి బయటికి ఆ సత్యాన్ని మనం బయటికి తీసుకొని రావాలా తీసుకొచ్చి మనుషులకు చూపించాలా మేలుకరమైన అవన్నీ మనం ప్రకటించాలా మన హృదయంలోకి చూడండి అంటే మన ప్రభు మనలో ఉండి మనకి అవన్నీ బయలుపరుస్తూ ఉంటాడు చూడండి ఆ రీతిగా మనం ఈ లోకంలో మనం ప్రభు కొరకు జీవించాలా చూడండి అందుకే మనం చూస్తాం కదా మనం ఎక్కడ చూస్తాం మత ఇది ఇదే మత వార్తలు మతైస్సు వార్త పదమూడో అధ్యాయంలో వితూవాడి ఉపమానం గురించి చెప్పినప్పుడు అక్కడ ప్రభు ఒక విషయం చెప్తారు అక్కడ ఎందుకు వాళ్ళ హృదయం మన ఎందుకు ఆ రీతి వాళ్ళు ఆయన వాక్యానికి వాళ్ళు చోటు ఇవ్వలేకపోతున్నారు చూడండి ఎందుకు వాళ్ళు చోటు ఇవ్వలేకపోతున్నారు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ఉంది వాక్యం క్లియర్గా విత్వాడి ఉపమానం మనం వినే ఉంటాం వాక్యం మత వార్తలు పదమూడో అధ్యాయంలో ఈ పదమూడో అధ్యాయం మొత్తం పర్లోకరాజు సంబంధించిన విషయాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చూస్తాం చూడండి రాత్రి నెల ఇక్కడ విత్తు వను ఉపమానకు వచ్చే వినుండి ఇక్కడ ఉంది వాక్యం చూడండి పద్దెనిమిదవ వచ్చినంలో పద్దెనిమిదవ వచ్చినంలో ఏముందంటే ఇక్కడ రాసింది చూడండి మా త్రైస వార్త పదమూడో అధ్యాయము చూడండి పద్దెనిమిదవ వచనంలో ఆ విత్తవాడిని ఉపవాన గుచ్చి వినుడి భావం వినుడి ఎవడైనా రాజ్యం గుచ్చిన వాక్యము వినియోగ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుండి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును క్రోవ పక్కన త్రోవ వాడు వీడే చూడండి త్రోవ చూడండి ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన ఉపమాన రీతిగా మనం చెప్తున్నా అక్కడ అంటే విత్తనం గురించి చెప్తున్నాడు ఒక రైతు గురించి చెప్తున్నా అక్కడ అక్కడ ఏం చెప్తుండంటే చూడండి ఏముంది అక్కడ ఎవడైనా రాజ్యం కూర్చున్న వాక్యము వినియు గ్రహింపక ఉండినాడలా చూడండి అంటే దేవుని వా దేవుని వాక్యాన్ని ఎవరైతే వినకుండా దాన్ని గ్రహించకుండా ఉంటారో అంటే విని విన్నట్టు వాక్యాన్ని వినకై గ్రహింపక ఉండగా అంటే గ్రహించడం అంటే ఏంటి ఫస్ట్ వినాలా ఫస్ట్ విన్నప్పుడే నీకు గ్రహింపు రావాలా నువ్వు అర్థం చేసుకోవాలి అది గ్రహించాలా ప్రభానికి ఇది నాకు అర్థం కావట్లేదు ప్రభావ ఇది నేను ఎట్లా అర్థం చేసుకోవాల ప్రభ దేవుని నువ్వు అడగాల నువ్వు అడిగినప్పుడు అప్పుడు ఆయన నీకు బయలుపరుస్తాడు చూడండి ఎవరైనా రాజ్యం నుచ్చిన వాక్యము వినియూ గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాణి హృదయంలోకి వెళ్ళి విత్తబడిన వాటిని ఎత్తుకొని పోవును ఖచ్చితంగా ఎత్తుకొని చూడండి ఎప్పుడైతే మన దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు అది మన హృదయంలోకి మనం తీసుకోపోతే మన హృదయంలో అది మన జీవితంలో మన జీవితంలో మనం పాటించకపోతే అది మన స్వీకరించకపోతే చాలామంది వాక్యం చెప్తుంటే వినరు చూడండి కాబట్టి అది వాళ్ళ కదా కాబట్టి నీకు విత్తపడుతున్న వాక్యం విత్తనం మీ కదా ఆ విత్తనాన్ని తీసుకోవాలి కదా తీసుకుందని నువ్వు మొలకెత్తికించుకోవాలి నీ హృదయంలో వేసుకోవాలి నీ హృదయం అనే దాంట్లో వేసుకోవాలి ఆ విత్తనాన్ని ఆ విత్తనాన్ని వేసుకుంటే నువ్వు నీ హృదయంలో ఫలిస్తుంది కానీ ఆ విత్తనము తీసుకోకపోతే ఏం జరుగుతుంది చూడండి ఎందుకు అనేకులు నిలబడలేకపోతున్నారు దేవుని వాక్యంలో అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి దుష్టుడు వచ్చేవాడు ఏం చేస్తాడంట అప దుర్మార్గుడు అపవాది అంటే సైతాన్ని వచ్చేవాడు హృదయంలోకి వెళ్ళి చూడండి రాత్రి వెళ్ళిన పడిన వాక్యం సంతోషంతో వింటాడంట అంగీకరిస్తాడంట అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము కొంతకాలం నిలిచిన గాని వాక్యము నిమిత్తమైన శ్రమైన హింసైన కలుగగానే అభ్యంతరపడవును చూడండి కొంతకాలం వింటరు కొంతకాలం వింటారు రాత్రి నెల పడిన వాళ్ళు కొంతకాలం వింటే మేము అర్థం చేసుకోవాలి రాత్రి నెల పడినప్పుడు కింద రాయి ఉంటుంది పైన కొంచెం అట్టు ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది ఆ విత్తనం పడ్డప్పుడు ఏం చేస్తుందంటే ఆ విత్తనము అది ఎక్కడ ఏదైతే ప్రాంతానికల్లా అది నాటుకుంటుంది తర్వాత ఏం అది ఎండ ఏం చేస్తుంది ఇంకా అది వేరు లోపలకు పోలే పోలేదు కాబట్టి కింద కానీ వేరు పోదు లోపల కాబట్టి అది కొంతకాలం ముందు ఏం చేస్తుందంటే అది ఎండిపోతూ ఉంటుంది ఇప్పుడు మేము అర్థం చేసుకోవాలా చూడండి మన హృదయాలు విని విన్నట్టంటే నీ హృదయం మంచిగా విను విన్నట్టుండి దేవుని వాక్యంలో నీ హృదయంలో తీసుకోపోతే నీ హృదయంలో కఠిన హృదయం పెట్టుకొని దేవుని వాక్యం వింటే నీకు అది ఆ రాత్రి నేల అది బండగా హృదయాన్ని మార్చుకోవద్దు నీ హృదయం విరిగినలిగిన హృదయంలాగా మంచి నేలగా హృదయాన్ని మార్చుకున్నప్పుడే మెత్తని హృదయంలాగా నువ్వు మార్చుకున్నప్పుడే నీలో ఆ వేరు నాటబడినప్పుడు ఆయన వాక్యంలో వింటావు లేకుంటే దుష్టుడు వచ్చి నేను శోధిస్తాడు కాబట్టి కొంతకాలం విని ఏం చేస్తారంటే వాళ్ళు విడిచిపెట్టిపోతారంట ఇది చాలా ఆ మిస్టరీ ఇవన్నీ నాలుగు గుంపులు కనిపిస్తాయి మనకి బైబుల్లో ఈ నాలుగు గుంపులు ఉంటాయి కానీ నాలుగో గుంపులో నాలుగో గుంపులు కూడా మూడు భాగాలు ఉంటాయి అక్కడ కూడా చూడండి రాత్రి నెలబడిన వాళ్ళు ముండ్ల తుప్పులో పడిన వాళ్ళు వాక్యం ఐక్యమైన విచారాలతోని ధనము వాళ్ళంతా విండి ఈ వాక్యాన్ని చూసుకోలేక వాక్యం పాటించలేక ఈ లోకంతో కొట్టుకొని వాళ్ళు ఆ చివరికి వాళ్ళు ఉంటారు కాబట్టి ఈశ్వరవు ఎందుకు అంత శిష్యులకు దీర్ఘంగా చెప్పిండే ఆయన ఎంత గొప్ప దేవుడు కాబట్టి నాలుగు గుంపులు మంచినెల బండ విత్తనం ఏం చేస్తుంటే అది నూరంత ఫస్ట్ ఏమున్నా అక్కడ ముప్పదంతలు కాను అరవై అంతలుగా నూరంతలుగా ఫలిస్తుంది చూడండి అక్కడ కూడా మూడు గుంపులు కనిపిస్తాయి అక్కడ చూడండి మంచినెల బడ్డ కానీ ఒక గుంపు ఏమో ముప్పై శాతం ఫలిస్తుంది ఒక గుంపు అరవై శాతం ఫలి ఇంకొక గుంపేమో వంద శాతం ఫలిస్తుంది కాబట్టి మనం వంద శాతం ఫలించే అంటే వంద శాతం అంటే ఒక ఈజీగా రాదు కదా నీకు ముప్పై నుంచి స్టార్ట్ కావాలి అంటే నువ్వు క్రమంగా అంచెలంచెలుగా నువ్వు దేవుని వాక్యంలో బలపడతావు నువ్వు పోతా ఉన్నప్పుడే నువ్వు ఆ స్థితికి సంపూర్ణ స్థితికి ఎదగాలు చూడండి కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే ఒక థర్టీ పర్సెంట్ వస్తారు అక్కడే ఆగిపోతారు ఇంకా ముందుకు పోరన్నట్టు ఒక సిక్స్టీ పర్సెంట్ అక్కడే ఉంటాడు హండ్రెడ్ ఉంటాడు హండ్రెడ్ చేరుకోవాలనే విధానం తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నవాడు ఇంకా ఆత్మీయ ఇంకా ఎదగాలనే ఆశ ఉంటుంది అంటే దానికి అవధి లేవ నువ్వు ఎంతగా ఆత్మలు ఎదిగే కొన్ని అంతగా దేవుడికి బయలుపరుస్తూ ఉంటారు అనే విషయం అంటే సంపూర్ణ స్థితికి నువ్వు సాగిపోతూనే ఉండాలా అనేది అక్కడ వంద అరవై కాదు అక్కడ కానీ అంతే ఆ స్థితికి అంటే ఉన్నత స్థితికి పోవాలా ఆత్మీయ దశలు అనేది అక్కడ చూపిస్తున్నాం ప్రభు అంటే నువ్వు ఒకసారి స్టార్ట్ అయినవనుకో నువ్వు పోతూనే ఉండాలా అనే విషయం జ్ఞాపకం చేస్తున్నావు వాక్యం అక్కడ కూడా చూడండి మొత్తం ఎన్ని గుంపులు అక్కడ చూడండి అన్ని గుంపులు కనిపిస్తున్నాయి అక్కడ నాలుగు గుంపుల్లో కూడా మళ్ళా మూడు గుంపులు కనిపిస్తాయి నాలుగు గుంపులు కూడా అంటే మనుషుల విధానాలు ఎట్లుందంటే ఆ రాతి నిలబడిన మూడు గుంపులు ఎట్లున్నాయో అంటే ఐగికమైన విచారాల చేత ఎవరైతే వాక్యం వినుకున్న వాళ్ళు ఐగమైన ధనంతో తొలదొగే వాళ్ళు వీళ్ళంతా దేవుని వాక్యం కొంతకాలమే వింటారంట ఎందుకంటే వాళ్ళ హృదయంలో నాటుకోవట్లేదు కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది నీ హృదయాన్ని ఫస్ట్ కాపాడుకోమంటాను ఎందుకంటే హృదయం నుంచి ఇవన్నీ పుడతూ ఉంటాయి ఇవన్నీ నీ హృదయంలోకి వెళ్ళి పుడతూ ఉంటాయి కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా నువ్వు కాపాడుకుంటే నువ్వు ఫలిస్తావు నువ్వు ముళ్ళ తప్పులు పడవు విత్తనం రాత్రి నెలలో పడదే విత్తనం త్రోవ పక్కన పడదే విత్తనం కానీ ఈ హృదయమును మంచిగా కాపాడుకుంటే అది మంచి మెత్తనైన భూమి లాగా తయారైపోయి అది ఫలాలు ఫలిస్తూనే ఉంటుంది ఆ ఫలం అనేకులు పోతూనే ఉంటుంది ముఖ్యంగా నీలో నుంచి దేవుని సత్యం బయలుపరచబడతా ఉంటుంది అనేకులు దాన్ని వింటూ ఉంటారు చూడండి కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండాలి ఎందుకంటే నా మనము మంచి విషయాలు బయటకు తీసుకుని రావాలా మంచివాడు తన మంచి ధననిధుల నుంచి మంచి విషయాన్ని బయటకు తీసుకొస్తాడంట కాబట్టి ఆ హృదయంలో అంటే దేవుని దేవుడే నీళ్ళ తీసుకొని రావాలా కాబట్టి ఆయన హృదయం ఆయన మన హృదయంలో ఉంటే ఇవన్నీ మనకు బయలుపరచబడతా కాబట్టి మన హృదయాన్ని మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా అనేకులకు ఆయన నీతిని సత్యని మన ధైర్యంగా మనం ఇది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు కదా కాబట్టి గప్పిగొన్న వాళ్ళ నీళ్ళ దగ్గరకు రమ్మంటున్నాడు ప్రభు మీరు ఎందుకు రోకం లేకపోయినా దగ్గర నా దగ్గరకు రమ్మంటున్నాడు అక్కడ ఉచితంగా నేను మీకు ఇస్తా జీవజయాలని అంటున్నాడు కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిండు అనేకులకు మనం పిలవాలా దేవుడు మీద దేవుని దగ్గరికి రాండి అని చెప్పి మనమేంజీ అలా కేక వేసి అనేకులకు దేవుని చెప్తే ఆ జీవజల ఆ జీవ నది దగ్గరికి వాళ్ళు వస్తారు కాబట్టి నువ్వు ఆ జీవనదిలాగా నువ్వు తయారు కావాలంటే దేవుని వాక్యంలో నీలో నుంచి అంటే ఆయన వాక్ నీలో నుంచి రావాలా బయటికి కాబట్టి ప్రభు మనకు సహాయకుడు కాబట్టి అందుకే ప్రభు నా ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో వాడు కడుపులో నుంచి జీవజలనాదులు పొర్లిపారునని బిగ్గరగా చెప్తారు ఆ శిష్యులతోని మతైసు మనం చూస్తాం అక్కడ అంటే వాళ్ళు పొందబో దేవుని ఆత్మ గురించి ఆ మాట చెప్పు అంటే పరిశుదాత్మ అభిషేకం వాళ్ళు పొందబోతున్నారు కాబట్టి పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న వాళ్ళ నుంచి ఏం ఏం రాబోతున్నాయి బయటికి అనేది సత్యం ఎట్లా ప్రవహిస్తుందో అనేది అక్కడ చెప్తున్న శిషులతో అంటే పరిశుధాత్మకు సంబంధించింది ఆ జీవదారులు దేవుని ఆత్మకు సంబంధించింది కాబట్టి మనం ఆయన ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకొని ఆయన సత్యాన్ని మనం ధైర్యంగా ప్రకటించితే అనేకులు ఆయన కబు వాళ్ళతో ఆయనతో ఆకర్షించుకుంటాడు కాబట్టి అలాంటి స్థితిలో మనం పోవాలా ముఖ్యమైనదిగా మన హృదయాన్ని మనం కాపాడుకోవాలా ప్రభా నా హృదయాన్ని స్వస్థపచ్చు ప్రభావ నన్ను బలపచ్చు తాన్ని నీ వాక్యంలో నా కడుపులో జీవన జల నదులు పొలిగిపారాలా అలాంటి సత్యం ప్రవహించాలా ప్రభావ ప్ర నీతిగల జన్లు వచ్చినట్టు ద్వారాలు తెరవమన్నాడు అక్కడ సత్యాన్ని ఎట్టి చూపించమన్నాడు కాబట్టి సత్యాన్ని చూపించే అందరికీ అనుగ్రహించాలా దేవుడు యొక్క చిన్న వాక్యం చేయించిన మేము ప్రార్థన చేద్దాం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవ సర్వశక్తిమంతుడ సర్వనదుర మహా కనికరంలో తండ్రి నీకు వన్నాలి సయం వాక్యందరో ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మా హృదయంలోకి వెళ్ళే జీవదారులు కాబట్టి మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమన్నారు ప్రభావ ఆయన మా హృదయం పరిశుద్ధంగా ఉండాలా ప్రభావ తండ్రి మీరు సహాయపడండి మాలో ఇంకేమన్నా ఆయాసకరం ఉంటే ప్రభు మా హృదయంలో అవి చూపించిన ప్రభావ వాటి నుంచి మేము విడుదల తండ్రి మా హృదయాన్ని స్వస్థపరిచ ప్రభావ ఇది ఘోరమైంది వ్యాధి గలది ప్రభు మోస్తకరమైన ప్రభు దాన్ని ఎవడు అని ఎవరు గ్రహించలేరు ప్రభావ ఈ లోకం అంతా గ్రహిస్తలేదు ప్రభావ హృదయంలోకి వెళ్ళి పాపం జరుగుతుంది హృదయంలోకి వెళ్ళి ఇదంతా జరుగుతుంది ఎవరు గ్రహిస్తలేరు ప్రభావ కానీ హృదయ అంతరం దేవుడు మీరు చూస్తున్నారు ప్రభా విషయం ప్రభావ అది మీ మనుషులకు చూపించాలా ప్రభావ అనేకులు ఎందుకు మోసపోతే ఎందుకు ఆ రీతిగా తయారవుతున్నారు అన్నప్పుడు ప్రభావ వాళ్ళ హృదయంలో మోసగింపబడుతున్నారు ప్రభా ఆయన మీ స్థానాన్ని వాళ్ళు విచ్చిపెట్టి ప్రభావ ఆయన దుష్టుని తెచ్చిపెట్టుకుంటున్నారు ప్రభావ పాపంలో జీవిస్తున్నారు ప్రభావ కనికరించమని ప్రార్థిష్టం పత్తి ఒక బిడ ప్రభావ నా తండ్రి మిమ్మల్ని స్వీకరించాల ప్రభావ మీ వాక్యానికి చోటు వాళ్ళు రాతి నెలగా మారిపోయినారు ప్రభా మంచి నెలగా మార్చి ప్రభావ నూరంతలుగా ఫలింపజేయ ప్రభ ఆయన ఐకమైన విచారాలతో కొట్టుపోనుకోకుండా ప్రభావ ఆయన ఈ లోకాధిపన్న విషయాలు పట్టుకోబోకుండా ప్రభావ మీరు కాపాడండి కనికరం చూపించి గొప్ప జనం అంత సత్యంలో నడిపించని ఆయన మీరు అక్కడ తొరిగింది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడాలన్న ప్రభ కానీ మేమే వాటిని విలని స్థితులు ఉన్న ప్రభ ఎంతో సమయం ప్రభ మీ దగ్గర మేము పెట్టాలా ప్రభావ వీటన్నిటి మేము నేర్చుకోవాలా ఇంకా వీటిని జాగ్రత్తగా మేము పాటించాలా అనేకులు వాటిని ప్రభావ ప్రకటించాలా ప్రభావ అనుభవపూర్వకంగా అలాంటి సేవా జీతువులకు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిష్టమైనా గొప్ప నా తల్లి వాళ్ళు విలుటు కొలి కొలది ప్రభావ ఎన్నో విషయాల ప్రభా శిష్యులకు మీరు బయలుపెచ్చినారు ప్రభ అయినా ఈ రోజుల్లో ప్రభావ వినే శక్తి లేదు ప్రభావ అయినా ఇసు ప్రభా ప్రతి ఒక్కరికి వినే ఆసక్తిని పుట్టించమని ప్రార్థిష్టమైనా మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలి అనేకలు మీరు సిద్ధపరచాలా ఒక పని కొరికి లోకలు మమ్మల్ని తీసుకొచ్చినారు ప్రభావ ఎంతో విస్తారంగా ఉంది ప్రభావ పని వారికి నా తల్లి ప్రతి ఒక్క బిడ్డలు మీరు లేపని ప్రభావ ప్రతి ప్రాంతంలో గొప్ప గొప్ప సేవకు మీరు లేవనే ప్రతి బిడ్డ మీరు అభిషేకించి మీరు వాడుకోం ఆయన వైరస్ బాధ్యతలందరినీ ప్రభ మీరు స్వస్థపరచని ప్రభ ఆయన వ్యాక్సిన్ గురించి మీరు కాపాడమని ప్రార్థిష్టమైన మీ గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్లో కుటుంబాలు మీరు దీవించి ఆశ్రవదించే మీరు అభిషేకించి మీకు ఒక గొప్ప సాసన పెట్టుకోమని ప్రార్థిష్టమైన అదేమన్నా కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి వాళ్ళ పని వాటి ఉద్యోగ స్థలాలు అన్నింటిలో మీరు దీవించండి ఆశ్రవదించమని ప్రార్థిష్టం ఆత్మీయ జీవితంలో సంపూర్ణంగా ప్రభ మీరు ఎదిగే అనేకలు ప్రభ మీ వాక్యాన్ని ప్రకటించే బిడలగా మీరు లేవనెత్తమని ప్రార్థిష్టమైన బలపరచమని ప్రాదిష్టమైన నా దేవా ఇంకెంతమంది అయితే ప్రభావ ఇంకెంత పార్టిసిపేట్ చేయాలి ఆ కుటుంబాలను మీరు ఆశల గురించి దీవించి మీకు ఒక సాక్షులు పెట్టుకున్న నా దేవా నా ప్రభావ ఈ నెల ప్రభావ ట్వంటీ ఫిఫ్త్ పుల్లల చెరువు ప్రాంతం ప్రభావ పరిచేకి వెళ్తుండగా ప్రభావ మీకు ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మనకు ప్రాధిష్టం మీ నడిపించినైనా మీ దైవికమైన జ్ఞానం చేత నింపండి ఆ ప్రాంతం అంతా మీ కంట్రోల్ తీసుకొని ప్రభావ దుష్ట శక్తులన్నీ పటాపంచీలు అయిపోవాలా ప్రభావ నీకు ప్రభుత్వ మీకు వెలుగులోకి రావాలా ప్రభావ ఓ దేవా మీరు గొప్ప కార్యం మీరు విశేషమైన అద్భుతాలు మీరు అక్కడ జరిగించిన ప్రభావ కావలసిన ప్రతి అవసరం మీ మహమలకు మీ ఆత్మ నడిపింపు దయచేస్తే నాయనా ఎవరైతే మమ్మల్ని ఆహ్వానిస్తుండో ఆ కుటుంబాలకు మీరు ఆశ్రయించి మీకు కంచేస్తే ప్రభు దృష్టి నుంచి కాపాడండి ఆ పరిచయం అంతట్లో మీరు మాకు సహాయకులు నడిపించి నూతనంగా అభిషేకించి ప్రతి విడండి అయినా మీరు వాడుకోమని ప్రార్థం లే ఆత్మ నడిపింపు దయచమని ప్రార్థిష్టమైనా ఈ దినమంతా మీ సాయం నడిపించి ప్రభావ మీ నూతనమైన కృపను మాకు అనుగ్రహించడం మీరు ఆఖరి తొలగింది ప్రభావ అనేకులు ప్రవణ తన్నేస్తే ప్రభావ ఇంకా నిమ్మలంగా అంత అడమ్మగన జీవిస్తున్నారు ప్రభావ ఓ వారెవరు తెలియని టైంలో జలప్రాలయం ఇచ్చే వాళ్ళు అందరూ కొట్టుకొని పోయిన ప్రభావ అలాగనే మనుషుకు మన రాకటి ఉండినో ప్రభావ ప్రతి సూచన మా కాలంలో నెరవేర్తుంది కాబట్టి అన్నిటి అంత మీ సమీపం కనుక మీ స్వథ బుద్ధి గల వారిని మీరు ప్రార్థించేటుకు మెలుకుండాలా ప్రభావ అనేకులు మీ చింతకు నడిపించాలా ప్రభావ ఆయన అనేకులు ప్రభ నైనా ఇసు ప్రవర్తాన్ని మతమైన మత్తులో నిద్రపోతున్నారు ప్రభావ నైనా పెళ్లి కుమారుడు ఇంకా ఆలస్యం చేస్తుంది చెప్పే కొనికి నిద్రించిన ప్రభావ బుద్ధి నిద్రించిన బుద్ధి నిద్రించినారు కానీ అర్ధరాత్రి వల్ల ఓ ప్రభావ పిల్లి కుమారుడు వస్తుంది త్వరగానే ఒక కేక వినబడింది ప్రవ్వ ఎవరు ఇచ్చిన ప్రవా కేక తండ్రి ఇస్తు ఒక గుంపు మాత్రం వేస్తుంది ప్రవ్వ అయినా కాబ ఆ మీరు మమ్మల్ని పెట్టుకున్నారు ప్రవా మేము ఇది అర్ధరాత్రి శ్రమల కాలం ప్రవ్వ మీరు ఆకడ సమయం ప్రవ్వ కాబట్టి మేము కేకలు వేయాలి అనేకులకి మీరు ఆకటి సంబంధించిన వాక్యం మీరు ప్రకటించాలనేకులు సిద్ధపరచాలా ప్రభావ అలానే మీ కేకలు వేయాలా అంటే ఓ ప్రభ బిడలు మమ్మల్ని అందరినీ తయారు చేసి ప్రతి బిడ మీరు అభిషేకించి ప్రతి చోటి మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకుని మీరు ఆకటి సిద్ధపరచుకోమని అన్న ఏసు క్రీస్తు పరిషుద్ధ మమ్మల్ని తండ్రి ప్రార్థించండి మహాపరిషుడ మహోన్నతుడ సర్వోన్నతుడ జీవం కలిగిన దేవా జీవాధిపతి అనే రెక్కల కింద భద్రపరుచుకున్నావు తండ్రి నా ప్రభా తండ్రి ఇది పోయారు ప్రభావ కానీ మమ్మల్ని సజీవల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాల ప్రభావం అయినా మీకు స్థుతుల ప్రభా మీకు స్తోత్రముల ప్రభా ఇస్తయ్యా మీకే సమస్త మహిమా ఘనతా ప్రభావం ఏ యుగములు కలుగునుగా కాలిలుయా ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్తుస్తారు అక్కడ నేను ఉంటానన్నావు తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కళాశమ ఆన్లైన్ ప్లేయర్ మీటింగ్ లో మేము గుమ్మి తండ్రి ఆ తండ్రి మీరు పాటల ద్వారా మహిమలందరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇస్తాయా మీకు స్థుతుల ప్రభావం అయినా మీకు స్తోత్రం ప్రభా తండ్రి ఇదిగో ప్రభానం అయినా మీరు వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు ప్రభా తండ్రి మా హృదయం నుండి ప్రభానైనా నీ యొక్క జీవదారాలు బయలుదేరుతున్నాయి ప్రభానైనా మా హృదయాన్ని మీరు భద్రపరచుకోమని మా హృదయాన్ని మీరు కాపాడమని మీరు మాతో మాట్లాడారు ప్రభా తండ్రి నాయనా ప్రభా మా హృదయంలో ఎలాంటి ద్వేషము కోపం ఉండడానికి వీల్లేదు ప్రభ మా హృదయం మా హృదయంలో ఎలాంటి పాపం మేము చేయడానికి వీల్లేదు ప్రభానైనా మా హృదయాన్ని మీరే పరిశుద్ధపరచండి ప్రభా అలాగే ప్రభానైనా విత్తనం గురించి మీరు ఉపమానం ఇచ్చారు ప్రభా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి నాయన కొంతమంది వాక్యాన్ని వింటారు గ్రహించారు ప్రభా కానీ ప్రభా దుష్టుడు వచ్చి వాళ్ళ ఉన్న వాక్యాన్ని తీసుకెళ్తాడు ప్రభానైనా అని మీరు మాట్లాడారు ప్రభా వాళ్ళు త్రోవ పక్కన అలా ఉంటారని మాట్లాడారు ప్రభా కొంతమంది రాతి నెల వాక్యం వింటారు సంతోషిస్తారు కానీ కొన్ని శ్రమలు కష్టాలు రాగాలే ప్రభాయన వాళ్ళ నుంచి వేర్లేనందు వాళ్ళు కూడా ప్రభా ఆయన వాళ్ళలో కూడా వాక్యం ఉండదని చెప్పారు ప్రభా మంచి నెలలుగా మంచి నెలలో పడిన విత్తనం ప్రభానైనా వాళ్ళు వాక్యం వింటారన్న ప్రభా తండ్రి నూరు వంతలు ముప్పై అరవై వంతలు ముప్పై శాతం లాగా ప్రభా మీరు మాట్లాడారు ప్రభా నా ప్రభా మేము మంచి నెలల పడే విత్తనం లాగా తండ్రి మా హృదయాల్లో నీ వాక్యాన్ని మేము భద్రపరచుకోవాలా ప్రభాన అయినా మీరు మాట్లాడిన వాక్యం మా హృదయంలో మేము భద్రపరచుకోవాలా ప్రభా ఆ వాక్యం ప్రకారం మేము జీవించాలా ప్రభా మాకున్న ప్రతి శ్రమల నుంచి కష్టాల నుంచి ఏటి నుంచైనా ప్రభా నీ వాక్యం ద్వారా విజయం సాధించాలా ప్రభా నైనా దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా ప్రభావం అయినా మీరే మమ్మల్ని కాచి కాపాడండి ప్రభానైనా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాల స్థుతులు స్తోత్రములు ప్రభావ ఇదిగో ప్రభా ఎవరైతే ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో ప్రభా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ వాళ్ళ ప్రభా అయినా తండ్రి వాళ్ళ వాళ్ళ అవసరతలు మీరు తీర్చండి ప్రభా ఇంకా సంపూర్ణ సత్యంలో నడిపం నడిపించండి ప్రభ ఇంకా వాళ్ళు సువార్త ప్రకటించాల వాళ్ళ అలాగే ప్రభా తండ్రి నాయనా తండ్రి ఎవరైతే ఈ వాక్యం ఆన్లైన్ లో వినబోతున్న వాళ్ళు కూడా ప్రభానైనా కానీ రక్షణ పొందాల మారుమనిషి పొందాల రక్షణ పొందిన వాళ్ళు మారుమనిస్ పొందిన ఈ వాక్యం ద్వారా ప్రభావ ఒకవేళ వాళ్ళలో ప్రభానం మంచి నెలలో ఉన్నారో లేదా రాతి నెలలో ఉన్నారో లేదా త్రోవ పక్కన ఉన్నారో ప్రభావ వాళ్ళు గ్రహించి ఒకవేళ త్రోవ పక్కన ఉన్నా కానీ రాతి నెల కానీ ఉంటే ప్రభానైనా వాళ్ళు తప్పు తెలుసుకొని ప్రభా మంచి నెలలో పడే వాళ్ళుగా తయారవ్వాలా ఈ వాక్యం వాళ్ళ హృదయంలో నిండాలా ప్రభా ఆ రీతిగా ఈ వాక్యం వాళ్ళకి గద్దంపులాగా మీరు మాట్లాడండి ప్రభాతండ్రి అలాగే ప్రభాతం భయంకరమైన దినాల్లో శ్రమల కాలంలో మేము ఉంటున్నాం తండ్రి మీరే ప్రభావం అయినా ఆదరించండి కనికరించండి ఈ వైరస్ మమ్మల్ని విజృంభిస్తుంది ప్రభా ఈ వైరస్ మమ్మల్ని ముట్టకుండా మీరే మీ రెక్కల కింద కాచి కాపడండి మీ యొక్క పరిశుధాత్మ ముద్రలో మమ్మల్ని ముద్రించుకోండి ప్రభానైనా తండ్రి ఎవరైతే ప్రభా ఈ వైరస్ బారిన పడి ప్రభా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభాతం వాళ్ళందరూ ప్రభానైనా తండ్రి సంపూర్ణ స్వస్థ కళాగాల ప్రభానైనా నా తండ్రి ఇంకా రక్షణ పొందనేని వాళ్ళు నాయన నీ సువార్థ నా ప్రభా ఇంకా అనేక ప్రాంతాల అనేక గ్రామాల్లో నాయనా నీ పేరే తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా తండ్రి అలాంటి వాళ్ళకు కూడా నీ స్వార్థ ప్రకటించబడాలా ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి లోకంలో ప్రభా అన్ని సంఘాల్లో ప్రభా అన్ని సంఘస్థలు ప్రభా అందరూ ప్రభానైనా నీ సత్యంలోకి రావాలా ప్రభానైనా తండ్రి మతపరమైన జీవితం నుంచి ఆచారబద్ధమైన జీవితం నుంచి ప్రభా లోక సంబంధమైన జీవితం నుంచి మాకు విడుదల దండి ప్రకృతి సంబంధమైన మనిషిగా మేము ఉన్నాం కానీ ప్రభా మేము ఆత్మల ప్రభా దినదినం ఉండాలా ప్రభా మా శరీరాన్ని ఎవరు ఎవరైతే అపోస్తుల పావులు ప్రభా తండ్రి తన శరీరాన్ని ఏ విధంగా అయితే కొల్లబడుచుకుంటున్నాడో ప్రభాన అయినా మా శరీరాన్ని కూడా మేము అలా మా అధీనంలో తెచ్చుకోవాలా ప్రభావం అయినా మా శరీరానికి మేము లోబడి ప్రభాన మేము పాపం చేయడానికి వీల్లేదు మా ప్రభా మా శరీరం పట్ల మా ఆలోచనల పట్ల అన్నింటిలో మీరే మాకు విజయాన్ని దయచేయండి ప్రభావి అలాగే ప్రభా ఎవరైతే ఈ లాక్డౌన్ వల్ల సర్వం కోల్పోయి నష్టపోయారో ప్రభానైనా ఉద్యోగం కోల్పోయి వ్యాపారం కోల్పోయి ప్రభా ఆర్థికంగా ప్రభా అప్పుల్లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా వాళ్ళు కూడా ప్రభాని సంపూర్ణంగా రక్షణలోకి రావాలా మార్మన్స్ ఒకవేళ రక్షించబడ్డ వాళ్ళైతే ప్రభానైనా ఒకవేళ వాళ్ళ ఆచారబద్ధకంగా మతపరమైన జీవితంలో జీవించుంటే ప్రభ వాళ్ళ నేత్రాలు మీరు తెరవండి ప్రభానైనా వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళు సంపూర్ణంగా సత్యంలోకి నడిపించండి ప్రభా తండ్రి వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో ఉద్యోగమో వ్యాపారమో ప్రభా ఏదైతే వాళ్ళు కోల్పోయారో ప్రభా వాటిలో మీరు తిరిగి విజయాన్ని దయచేయండి ప్రభా వాళ్ళ కుటుంబాలు మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభ అలాగే ప్రభానైనా తండ్రి ఎవరైతే ప్రభా గర్భఫలం లేని వాళ్ళున్నారో గర్భఫలాన్ని దయచేయండి ప్రభా అయినా తండ్రి ఎవరైతే ప్రభానైనా రైతులు కానీ ఎవరైనా కానీ ప్రభ నష్టపోయారో ప్రభా వాళ్ళందరికీ ప్రభా మీరే ఆర్థికంగా సహాయించండి ప్రభా ఈ లోకంలో ప్రభాన ఆయన అంతే దినాల్లో మేము ఉంటున్నాం భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభా నీరాకడ అతి సమీపంగా ఉంది ప్రభా నైనా ఒకవేళ ఈ లోక మాలిన్యం మాలో ఏమైనా ఉంటే తీసివేయండి ప్రభాతండ్రి ఈ లోక సంబంధమైన ఆలోచనలు కానీ లోక సంబంధమైన తలంపులు ఒకవేళ మా పట్ల ఉంటే ప్రభా వాటి నుంచి మీరే ఆ బంధకాల నుంచి మీరే మమ్మల్ని రక్షించండి కాచి కాపాడి మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభాతండ్రి అలాగే ప్రభా నైనా మా శత్రువులను కూడా మేము ప్రేమించాలా ప్రభాయన మమ్మల్ని చెప్పించే వారి కూడా మేము ప్రార్థన చేయాలా తండ్రి మా ఇరుగు పొరుగు వారి గురించి కూడా మేము ప్రార్థన చేయాలా అలాగే మా సంఘస్థులు కానీ అలాగే మా తోటి సేవకులు కానీ అలాగే పరిచయం పరిచయం ఎవరైతే చేస్తున్నారో ప్రభావ వాళ్ళందరితో మేము సమాధాన పడాలా మాలో ఏ కోపం ద్వేషము ఆయన ఉద్రేకం కానీ అసూయ ఇలాంటి ఉండడానికి ఇలాంటి గుణగాణాలు ఉండడానికి వీల్లేదు ప్రభా ఆయన మా శత్రువుల పట్ల మేము జాలి చూపించాలా మా ఇరుగు వారి పట్ల అలాగే ప్రభా అందరి పట్ల మేము సమాధానంతో ఉండాలా ప్రభా తండ్రి ఎక్కడ వాళ్ళ మాలో నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ తలంపులు రావడానికి వీల్లేదు ఒకవేళ అపవాది ప్రభాన అయినా ఒక రకంగా మమ్మల్ని మీద ప్రేరేపించిన ప్రభానైనా తండ్రి మేము ఎక్కడ ప్రభానైనా మా పాత స్వభావం చూపించడానికి వీల్లేదు ప్రభ నా ప్రభా నీ మనసు మాకు దయచేయండి నీ గుణాలు మాకు దయచేయండి ప్రభ మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా తండ్రి మీలా మేము స్వార్థ చేయాలా ప్రభా మీలా స్వార్థని ప్రకటించాలా మీలా ప్రభా ఈ లోకంలో మేము జీవించాలా మీలా ఈ లోకంలో మేము పరిశుద్ధంగా ఉండాలా అట్లే జీవితం మాకు దయచేయండి ఆ రీతిగా మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా ఈ ఆన్లైన్ ప్రేర్ మీటింగ్ లో ప్రభా మొదట్లో ఆసక్తి కనపరిచి ప్రభావ తర్వాత రాలేకపోతున్నారు నైనా వాళ్ళందరూ ప్రభా తిరిగి మళ్ళీ ఆసక్తి చూపించాలా ప్రభా ఈ ఆన్లైన్ మీటింగ్ అనే పరిచర్యని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఇంకా ఎంతో ముందుకు పోవాలా ప్రభా తండ్రి ఇది డిలే అవ్వడానికి వీల్లేదు ఆగిపోవడానికి వీల్లేదు ప్రభా తండ్రి మీరే ఈ ఆన్లైన్ మీటింగ్ ఈ పరిచర్ని ముందుకు నడిపించమని ప్రభా మళ్ళీ మీకు వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రములు స్థూతులు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావంలో మీకే యుగములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు పరిషత్ నామంలో తండ్రి ఆమె గొప్ప దేవ మీకు వందనాలు ప్రభా ఏ క్రీస్తునామటి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ దేవ మీకు ఎంతో లెక్కలేని వందనాలు ప్రభా మీ యొక్క బంగారు పాదాలకు లెక్కలేనని వందనాలు ప్రభా ఏసే ఆ మహోన్నతుడ రాజుల రాజా ప్రభుల ప్రభా ఏసేవ రక్షణ కర్త మీకు వందనాలు ప్రభ నా చెప్పానన్నా ఒక నిమిషం నేను ప్రభావం మీకు ఎందుదో వందనాలు ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభావం మీకు వందనాలు ప్రభా దేవనీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రతి ఒక్కరికి ప్రభావ మీలో ఆత్మీకంగా దిగే దయచేయండి ప్రభా మీ కృపలో మీ యొక్క కార్యక్రమంలో వేసి ప్రభా సేవలో అభివృద్ధి పొందాలి అగ్ని అభిషేకం దయచేసి మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ని ఆశీర్వదించండి ప్రభా మీ యొక్క సేవకై వాడుకోండి ప్రభా మీరు అక్కడ తి త్వరలో ఏ యొక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభా మాలో కూడా అలాంటి ఆశ ఆసక్తిని నింపండి ప్రభా ఇసేయ భయమున్నత దేవ ముఖ్యంగా మీ యొక్క ప్రేమ చేతమంలో నింపండి మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో ఆత్మీయంగా ప్రభా ముందుకు కొనసాగుతూనే ఉండాలా ప్రభా మీచే ఎజెండా పట్టుకొని నడుస్తూనే ఉండాల జీవితం మోకరింపు జీవితం దయచేయండి ప్రభా ఒక దినం రెండు దినాలు ఒడిసే పంచాయతీగానే కాదు ప్రభా ఇది మీరు వచ్చేంత వరకు ప్రభావం జీవితాన్ని తీర్మానం చేసుకొని ముందుకు పోతూనే ఉండాల సహాయపడండి మీ యొక్క దయచేయండి అగ్ని అభిషేకం దయచేయండి తోడుగా నీడగా ఉండి ప్రతి ఒక్కరిని మేము నడిపించి మీ నామంకి యుగ యుగంలో మహిమ తెచ్చుకోమని ఏసు క్రీస్తు నామం మన ప్రార్థన చేస్తున్నాం తండ్రి క్రీస్తు ప్రకృప శాంతి సమాధానం అనే పశుతాత్మ యొక్క శక్తి నడిపింపు మనందరికీ సదాకాలం తోడే ఉండునగాకేన్